శ్రీ గురుభ్యో నమరి బ్రహ్మాం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం థమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షీతం భావాతీతం ్రిగణరహిత సద్గురు తం నమా నమో బ్రహ్మా బ్రహ్మవిద్యా సంపద కతవ్యో షుభ్యో నమో నిరుచ్యవసప్లవర ప్రజాన ప్రజ బ్రహ్మైరా అహం పరాత్రి సివసం పర స్మాచార్యపర్యంత వందే గురు పర పరా పరి ారాయణండి గురుగారు ఇరవై మూడవ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి రాగే సుఖదు ప్రపంచము డి అభిప్రాయము రాగకుడ్యమును నిర్మించుచున్నది ఈ ప్రపంచంలో కలుగు బాంధవ్యాలు శాశ్వతమనే సంకల్పమే రాగభవంతికి తప్పు అయి నిలుచుచున్నది ఇంద్రియ విషయాలు ఆనందదాయకములనే అసత్యపు అవగాహన తుది రూపమునిచ్చి కళాకాంతులను అమర్చుచున్నది చూడండి ఒక ఇంటితో పోలుస్తున్నారు అన్నమాట రాగ ద్వేషాలనే గోడలు కప్పే ఉన్నాయి లు శాశ్వతం అనేది సంకల్పం అది ఈ భార్య గారే శాశ్వతం ఈ భర్త గారే శాశ్వతం ఈ అత్తగారే శాశ్వతం ఈ కోడలు గారే శాశ్వతం ఈ తండ్రి గారే శాశ్వతం ఈ తల్లిగారే శాశ్వతం ఇట్లా బాంధవ్యాలు మన రకరకాల బాంధవ్యాలు జీవుడు ఈశ్వరుడు కూడా ఒక బాంధవ్యమే అది కూడా ఒక బంధుత్వమే అన్నింటికంటే ముందు ఏర్పడిన బంధుత్వం అది నేను జీవుడు వాడు ఈశ్వరుడు నేను వేరే వాడు వేరే ఈ మొదటి బాంధవ్యం ఏర్పడ్డాకే మిగిలిన బాంధవ్యాలన్నీ ఏర్పడ్డాయి అది లేకుండా మిగిలిన బాంధవ్యాలు ఏర్పడవు కాబట్టి ఇద అదేమో కప్పు గోడలేమో రాగగా ద్వేషాలు కళాకాంతులు మరి ఇల్లు బోసిగా ఉంటే బాగోదు కదా కళాకాంతులు ఉండాలి కదా కాస్త ఇంట్లో దీపం పెట్టేవాడు ఎవరెవరుండ దీపం పెట్టి కళాకాంతి వచ్చేటట్టు చేసేది ఎవరు ఇ్రియ విషయాలు ఆనందాయకములు అనేది అసత్యపు అవగాహన అది లడ్డూ బాగుంది గులాబ్ జామ్ బాగుంది లేకపోతే ఈ పెయింటింగ్ బాగుంది లేకపోతే ఈ వస్తువు బాగుంది లేదంటే ఈ పట్టుచర బాగుంది లేకపోతే ఈ ఏదైతే ఆ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ విషయాలు ఏవైతే అవన్నీ కళాకాంతులు ఇదిట యాథావాత మన గురించి చెప్తే మొత్తం మన జీవితం గురించి మూడు మాటల్లో తేల్చి చెప్పేస్తే ఏమిటయ్యా అంటే రాగద్వేషాలు గోడలు పైన కప్పు ఏమో మనం పెట్టుకున్న లిస్ట్ ఓ పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎవరన్నా పోయినప్పుడు కాని లేదా ఏదైనా శుభ సందర్భం వచ్చినప్పుడు కాని శుభము అశుభ సందర్భం వచ్చినప్పుడు మనం డైరీ తెస్తాం ఎవరెవరిని పిలవాలి ఓ పెద్ద చే అంతాడంత వస్తుంది అనమాట లిస్ట్ అదంతా మన కప్పు ఈ పెద్ద చేంతాడంతలిస్టంతా కప్పులో ఉంటారనమాట ఆ బాంధవ్యాలనే కప్పులో ఉంటా వాటన్నిటికీ మొదటి బాంధవ్యం ఏమిటంటే నేను జీవుడు వాడీశ్వరుడు ఎప్పటికైనా సరే నేను వాడిని చేరాలి ఈ బంధువుల ద్వారా